వాక్యాలని మన రోజువారీ జీవితంలో వినియోగించుకోవచ్చు ప్రపంచోయం మిథ్య స కేవలం ప్రాతిపాసి మిథ్యా అంటే లేనిదని కాదు తెలుగులో చెప్పుకునేటప్పుడు లేనిదని చెప్పుకుంటున్నాం నిజానికి మిథ్యా వస్తువు అంటే విచారణ చేయకపోతే ఉన్నది విచారణ చేస్తే లేనిది ఇది దాని అర్థం మిథ్యా వస్తువు అంటే అర్థం ఏమిటంటే విచారణ చేయకముందు ఉన్నది విచారణ చేస్తే లేనిది దీనికి చాలా ఉపమానాలు ఉన్నాయి ఏమిటది అక్కడ చీకట్లో ఒక చెట్టు ఉంది అది చెట్టులాగా కనపడలేదు మనిషిలాగా కనపడింది నీకు ఎందుకు మనిషిలా కనపడింది ఎవరో ఉన్నారనే భ్రాంతికి చీకట్లో ఎవరో ఉన్నారనే భ్రాంతికి బుద్ధి గురైంది గురయ్యేటప్పటికీ ఆ మిథ్యా జ్ఞానం చేత ఆ వాస్తవిక జ్ఞానమైన చెట్టుని మనిషిగా పోల్చుకుంది దూరం నుంచి చూసి భయపడిపోదు అక్కడ ఎవరో వచ్చి ఎక్కడ ఉన్నారండి అక్కడ ఎవరు వచ్చేకట్లో ఉన్నారండి అక్కడెవరో వచ్చేకట్లో ఉన్నారండి దొంగ ఏమోనండి వచ్చేస్తాడేమోనండి తరబద్దలు కొట్టేస్తాడేమోనండి వీడు వాడు రాలేదు వీడిని కొట్టాలేదు వీడు ఇక్కడే గొప్ప కూలిపోతాడు అది ఫినిష్ ఇది మిథ్యాజ్ఞానం ఇంతే ఇలా చాలా మందిని చూస్తూ ఉంటాం బయట తలుపులు తాళం వేస్తారు ఇంటి తలుపులు తాళం వేస్తారు కటకటాలు తాళమేస్తారు చుట్టూ జైలు గోడలన్నీ తాళం వేసేస్తారు దొంగ జైల్లో ఉండవలసింది ఇంటి యజమాని జైల్లో ఉంటాడు అయినా సరే లోపల కూర్చొని వణికిపోతూ ఉంటాడు ఏమండి అసలే బోల్డ్ వస్తువులు తెచ్చి బిరువాళ్ళలో ఎవరైనా తాళాలు బదులు అసలు దొంగలకి వాళ్ళ తలుపులు ఎవరన్నా బిగించగలుగుతారా అండి దొంగలు ఏదైనా బదలగొట్టేస్తున్నారంటే ఈ మధ్య వాళ్ళు ఏదైనా తీసేయగలుగుతున్నారట అండి తలుపులే బదలు కొట్టేస్తున్నారటండి మన ఎట్టా బాగా కాపాడుకుంటామండి మన వస్తువుల్ని మన వస్తువులు ఎట్టా కాపు వాడటా వీడిపోయేది వీడిపోయినా భర్వాలి వాడి వస్తువులు మాత్రం ఉండే చాలా మిథ్యాజ్ఞానం చూడండి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు జీవిత జననాన్ని మరణం దాకా అంత మిథ్యాజ్ఞానమే అసలు ఇదే ఇదేదని చెప్పడానికి వీళ్ళది అన్యపదార్థ ప్రధానం బహువ్రీహి అని చిన్నప్పుడు మా బహుబ్రీహి సమావేశానికి ఉదాహరణ చెప్తారన్నమాట మూడు కన్నులు గలవాడెవడు మూడు కన్నులు గలవాడెవడో వాడు శివుడు అన్యపదార్థ ప్రధానం బహువ్రీహి ఇది దానికి ఉపమానం ప్రపంచంలో ఎవడికి మూడు కన్నులు కనబడవు మూడో కన్ను అసలు ఎవడికి కనబడినే కనబడదు కానీ ఉపమానం ఏం చెప్పాడు సూచన మూడు కన్నులు గలవాడెవడో వాడు శివుడు పెనిస్ట్ శివుడే చెప్పాడా చెప్పలేదు మూడో కన్ను కోసం వెతుకుతూ ఉంటాడు వీడు అంతే జీవితం అంతా ఎనిమిది వందల కోట్ల మంది మానవుల దగ్గరికి అడిగినా మూడో కన్ను చూపెట్టమంటే ఎవడు చూపెట్టలేడు చివరికి అంత మందిని కాబట్టి వీడికి తెలిసిన బది మందిని అడిగాడు వాళ్ళు చెప్పారంటే అసలు మూడో కన్ను ఉంటామంట్రా బుద్ధికి భ్రాంతి తప్ప నీకు ప్రపంచంలో రెండు కళ్ళు ఉంటేనే సరిగా పనిచేస్తుంటేనే సరిపోతుంది మూడో కన్ను ఎదుగురా నీకు మనీ ఆ విషయం దాని గురించి విచారణ ఎదగ అడగడం దాని గురించి వెతకడం మా లేని దాని గురించి వెతికితే మూడో కన్నెక్కడ ఎవరు చూపెట్టమంటే ఎవరు చూపెడతాడు ఏ వాడు చూపెట్టాడు అసలు మూడో కన్నే లేదు ఫైనల్గా నిర్ణయానికి ఏమో మూడో కన్నే లేదు ఈ శాస్త్రమే తప్పు చెప్పింది ఆ గురువు తప్పు చెప్పింది రివర్స్ అయిపోద్ది అనమాట అర్థమైందండి ఇది మిథ్యాజ్ఞానం వల్ల వచ్చేటటువంటి చిక్కు జాగ్రత్తగా ఈ మిథ్యాజ్ఞానం నుంచి వాళ్ళు ఏదో చెప్పదలుచుకుంటున్నారు అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి సూచనలో సూచన సూచ్యము సూచితము ఉంటాయి ప్రతి సూచనలోనూ సూచన సూచ్యము సూచితము ఉంటుంది అందులో చాలా ఇది మార్మిక భాషకు సంబంధించినటువంటి రహస్యం అండి అంతా ఇలాగే చెప్పబడుతుంది ఇదే భాషలోనే చెప్పబడుతుంది ఇది అర్ధం చేసుకునే స్థాయికి నువ్వు ఎదగాల్సిందే తప్పదు కొండ నుంచి విడివడిన రాయి కోణాలన్నీ పోగొట్టుకుని గుండ్రంగా తయారై శివలింగం అవ్వాల్సిందే నో డౌట్ ఇన్ ఇట్ అది మా తయారు చేస్తాడా లేకపోతే నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చి దాని కోణాలన్నీ పోయి నర్మదా బాణలింగంగా మారుతుందా దట్ ఈస్ సెకండరీ ఏదైనా సరే అది మాత్రం గుండ్రంగా అయితేనే శివలింగం అంతే లేకపోతే కొప్పుకోం అదేంటండి యథాతథంగా పర్వతాన్నే అసలు శివలింగంగా భావించవచ్చుగా అలాగేగా భావించాం కైలాస పర్వతమే శివలింగం అక్కడికి వెళ్ళిన వాడు కైలాస పర్వతాన్నే శివస్వరూపంగా దండబెట్టుకుంటాడు వాడికి ప్రత్యేకంగా శివలింగం కావాలంటే అక్కడ చూస్తుంది కైలాస పర్వతంలో పర్వతమే శివలింగం ఇంకా ఎదిగాడు బ్రహ్మాండమే శివలింగం ఇంకా ఎదిగాడు జ్యోతిర్మండలమే శివలింగం అనేక కోట్ల నక్షత్రాలతో వెలిగిపోతున్నటువంటి ఈ భువన భాండం అనంత విశ్వమే శివలింగం చూడండి ఇప్పుడు ప్రత్యేకంగా మార్స్ మీదకెళ్ళి నాకు నర్మదా బాణలింగం కావాలండి అంటే అక్కడెక్కడొస్తుంది నా బాణలింగమే శివుడు అండి బాబోయ్ అన్న మళ్ళా చూడండి నా నర్మదా బాణలింగం కనబడితేనే నాకు శివుడు అన్నాడు అనుకోండి మళ్ళా మిథ్యాజ్ఞానమే ఇట్లా ప్రతి అనుసరణలో కర్మ భక్తి యోగ జ్ఞాన మార్గ అనుసరణలో కూడా ఈ విద్యా జ్ఞానము ఈ సమ్య జ్ఞానము ప్రభావశీలమవుతూ ఉంటాయి నీ సహజ స్థితి సమ్య జ్ఞానము